నీకు గాడిదని బరువులు మోసుకెళ్ళేందుకు వాడుకుంటారు అని చెప్పాను కదా మిమ్మల్ని ట్రాలీలు అవి ఉన్నట్టుగానే యానిమల్స్ని కూడా వాడుకుంటారు వాటికి కూడా తిండి పెడతారు అందుకోసం వాటికి ఏం బాధ ఉండదు అయినది ఉండదు అలా వాడైపోతుంది వాటికి ఒక ఊళ్ళో ఒక బిజినెస్ చేసేవాడు బిజినెస్ అంటే ఏంటంటే ఇక్కడ కొనుక్కుని ఇంకో దిగిసి వెళ్ళి అమ్మి అలా చేసేవాడు అతను తను కొనుక్కు తన ఊళ్ళో ఉన్న వస్తువులు కొనుక్కుని అన్నీ గాడిద మీద వేసుకుని పక్క ఊళ్ళకెళ్ళి అమ్ముకుని వస్తూ ఉండేవాట వచ్చేటప్పుడు కాస్త గాడి దగ్గర గడ్డి గిడ్డి పట్టుకొచ్చి తనకి పెట్టి అది హ్యాపీగా ఉండేది ఇది హ్యాపీగా ఉండేది ఒకరోజు ఏంటీ మీద ఆయన ఒక బ్యాగ్లో సాల్ట్ పోస్ట్ పట్టుకెడుతు ఉంటే పొరపాటున ఒక కాలువ దాటుతుంటే కాలువ అంటే ఏమైనా తెలుసా నాకు ఉంటాయి సన్నగా పూటకుంటుంది అది దాడుతుంటే గాడిద స్లిప్ అయ్యి ఆ నీళ్ళలో పడిందిట దెబ్బ తగలేదు కానీ స్లిప్ అయ్యి నీళ్ళలో పడ్డప్పుడు ఏమవుతుంది సాల్ట్ నీళ్ళలో ఏమవుతుంది మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది ఏం మిగలదు సరే వాటి బయటకు వచ్చే తెలుస్తుందిట ఓహో మనం నీళ్ళలో పడితే సాల్ట్ అంతా నీళ్ళల్లో కరిగిపోతుంది అప్పుడు మనకి వెయిట్ ఉండదు అనుకుందిట అలాగే వాడు కూడా పాపం బిజినెస్ వాడు కూడా పాపం గాడిద నీళ్ళలో పడింది ఏం చేస్తానులే అని చెప్పి అనుకుని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఉన్న సాల్టే అమ్ముకొని ఇంటికి వచ్చాట కానీ వాడికి వేస్ట్ అయిపోయింది కదా అలాగే నెక్స్ట్ డే పెడుతుంటే మొదటి రోజు పొరపాటును పడింది కదా కాబట్టి సెకండ్ డే ఏం చేసినట్ట అదే కావాలని స్లిప్ అయిపోయినట్టుగా పడిందిట ఇంత దానికి ఏమిటి పడితే దెబ్బ ఏం తగలదు నీళ్ళలో పడుతుంది కానీ దాని వీటి మీద వెయిట్ అంతా కరిగిపోతుంది హాయిగా వెయిట్ లేకుండా వెళ్ళొచ్చు ఒక టూ త్రీ డేస్ వరుసగా అలాగే చేసే డౌట్ వచ్చింది అసలు గాడి నిజంగా పడుతుందా లేదా కావాలి పడుతుంది అని నెక్స్ట్ డే జాగ్రత్తగా చూసేట కాళ్ళ వచ్చేప్పటికి అర్థమైంది వాడికి ఓహో ఇది కావాలనే చేస్తోంది ఎందుకు చేస్తోంది అని ఆలోచించేట ఎందుకు చేస్తోంది మనకు తెలుసు కదా ఎందుకు చేస్తుందో వీప్ మీద ఉన్న సాల్ట్ కరిగిపోయేందుకు చేస్తోంది ఇలా ఉందా దీని పని అండ్ నెక్స్ట్ డే ఏం చేసేట అడు గాడి దక్కిస్తా వీప్ మీద సాల్ట్ పెట్టకుండా సాల్ట్ కొంచెం హెవీగా ఉంటుంది సాల్ట్ పెట్టకుండా కాటన్ పెట్ట కాటన్ చాలా లైట్గా ఉంటుంది అక్కడదాకా వచ్చాక దానికి అర్థమైంది వాడు లైట్గా ఉందని కానీ ఇంత మాత్రం ఎందుకు వయ్యాలి అక్కర్లేదు రే అని ఆ రోజు కూడా అలవాటు ప్రకారం దృఢీలమ దూకింది అందులోకి దూకేపప్పటికేమందిట కాటన్ నీళ్ళని పీల్చుకుంటుంది అంటే నీళ్ళని తాగేస్తుంది నీళ్ళని తాగేస్తుంది కానీ నీళ్ళలో కరిగిపోదు దాంతో ఏమైంది దానికి కాటన్ వెయిట్ నీళ్ళ వెయిట్ ఇవన్నీ కలిసే బరువు చాలా ఎక్కువైంది అందులోంచి బయటకు వచ్చి అబ్బా బరువుగా ఉంది ఎందుకంటే అప్పుడు వాడు అన్నట్ట చూసావా మరి ఈనాడు నాకు వేస్ట్ చేసేవు నువ్వు ఈ వాడు నీళ్లలో పడేసరికి నీకు బరువు ఎక్కువైంది మరి రోజు నేను ఇలాగే పెట్టాన బుద్ధిగా ఉంటావా నేను బుద్ధిగా ఉంటాను మరి అప్పటి నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తాను ఇంకా ఇప్పటి నుంచి బుద్ధిగా ఉంటాను ఇంతెంత బయద్దు బాబో అని చెప్పింది తర్వాత అది గడ్ అలా ఉండాలి అంతేగాని నువ్వు పిచ్చ చేయకు అని చెప్పింది తర్వాత సరేనా అర్థమైంది అందుకోసం మనం ఎప్పుడు కూడా మనం తింటూ ఉండాలి తప్ప స్కూల్లో కానీ ఇంట్లో కానీ మనం వర్క్ తగ్గించుకుందాం పిచ్చి పిచ్చిగా చేస్తే ఇంకా వర్క్ ఓకే